ేష్ట రాజమణా బ్రహ్మణస్పత ఆనశ్ వన్ సేత సాధనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ఓం సహనా సహనౌ భునస్ సహ వీర్యకరవహైతేజస్వినధీతమస్ మావహై ఓం శాంతి శాంతి శాంతి తస్ోపనిషత్ సత్య సత్యతి ప్రాణవై సత్యం తేషామేష సత్యం సర్వశ్రుతి శిచ బ్రహ్మణి ఆత్మశబ్ద ప్రయోగాత్ ఆత్మశబ్దశిచ ప్రత్యేగాత్మాభిధాయకత్వా ఇప్పుడు ఆత్మానుంటే అది ప్రత్యేగాత్మను బోధిస్తుంది వ్యక్తి యొక్క ఇన్నర్ రియాలిటీకి ఆత్మాని పేరు మీరు అటువంటి శబ్దాలని రూఢి ఫిక్స్డ్ అటువంటి శబ్దాలని ఇటు విరిచి దానికి ఏదో కొత్త అర్థం ఏదో విద్రమైన అర్థం చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు ఆత్మా అంటే విష్ణువు అలా చెప్పకూడదు విష్ణువు ఎలా ఏంటంటే ఆత్మ అంటే ఆ అంటే లక్ష్మీదేవి ఆత్మా అంటే భర్త కాబట్టి ఆత్మ అంటే ఇలా మొదలుపెడితే సర్వ ప్రమేయ వ్యవహారం లుప్తమైపోతుంది అలా చెప్పకూడదు అక్కడ కూడా విష్ణు అని చెప్పిన సందర్భం ఏదైనా ఉంటే ఈ సకల జగత్తు యొక్క స్థానము సకల జగత్తునకు ఆత్మ విష్ణువు అని అలా చెప్పాలి అక్కడ కూడా ఇన్నర్ రియాలిటీ అనే సెన్స్లో చెప్పాలి తప్ప మీరు దాన్ని థియలాజికల్ కన్సిడరేషన్లో చెప్పకూడదు థియలాజికల్ యాస్ట్రాలజీ వర్సెస్ యాస్ట్రానమీ నిన్ను మాట్లాడేందు షుడ్ నాట్ డూ దాట్ నేను చెప్తా ఆర్యభట్టుడు నాలుగు పాయింట్లు చెప్పాడు రెవల్యూషన్ రే అని చెప్పి రెండు చెప్పాను మిగతా రెండు గుర్తులు రాలేదు తర్వాత గుర్తు వచ్చింది ఏమిటంటే ఆర్యభట్టుడు ఏమన్నాడంటే ఇప్పుడు పురాణిక్ విషయంలో భూలోకము కింద పాతాల అతల వితల సుతల పాతాలాది లోకములు పైన స్వర్గలోకము అలాగే వెర్టికల్ మోడల్ ఈ వెర్టికల్ మోడల్ని పరిశీలించి ఆయన రిజెక్ట్ చేశాడు ఆగేపతి ఆయన క్యాల్కులేషన్స్ చూపించాడు మీరు వారాణిలో ఉన్నారనుకోండి పొద్దున్న అప్పుడు స్వర్గం మీద నెత్తి మీద ఉందనుకోండి మీరు రాత్రి అయ్యేప్పటికీ ఎక్కడుంటారో అప్పుడు స్వర్గం మీకు కింద ఇలాంటి క్యాలకులేషన్స్ అన్నీ చేసి ఆయన ఆ మోడల్ కరెక్ట్ మోడల్ పెట్టి క్యాల్కులేషన్స్ అన్నీ చేసి ఇస్ అప్ అండ్ డౌన్ కాన్సెప్ట్ని డీబంక్ చేశాడు ఆయన ఇది నథింగ్ లైక్ అప్ అండ్ డౌన్ అని డీబంక్ చేస్తే ఇవన్నీ మీరు సాహిత్యంలో ఉన్నవి పెద్దలు గమనించాలి డీబంక్ చేస్తే ఆ తర్వాత అతని మీద విరుచుకు పడ్డారు కొంతమంది రచయితలు కావని వ్యాసమహర్షి రాసిన పురాణంలో పైన స్వర్గం ఉంది కింద పాతాళ ఉందని రాస్తే నువ్వు ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి కాదంటావా అని సో ఆర్యభటా వాజ్ ఎ హెటెరోడాక్స్ ఆర్థోడాక్సికల్ వ్యూ పాయింట్కి ఆపోజిట్ చేసిన వాడిని హెటెరోడాక్స్ అంటారు హీ వాజ్ ఎ హెటెరోడాక్స్ నిజానికి ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్ ఆల్ గ్రేట్ సైంటిస్ట్ అందరూ కూడా హెటెరోడాక్సే శంకరా వాజ్ హెటిడోడాక్స్ ఆ తర్వాత ఏమైంది ఒక సెంచరీలో రెండు సెంచరీలో అయ్యేప్పటికీ శంకరా వాజ్ అడాప్టెడ్ ఇన్ టు ఆర్థడాక్సీ ఆయన చుట్టూ కథలు అల్లేసి ఆర్థోడాక్సీలో పెట్టేస్తారు సో అలాగా ఐన్స్టైన్ వాజ్ హెటెడో డాక్స్ ఎందుకంటే న్యూటన్ క్లాసికల్ ఫిజిక్స్ ని రిజెక్ట్ చేసుకోవాలి సార్ హీ వాజ్ ఎ హెటిడోడాక్స్ ఫర్ సైన్స్ కాబట్టి హిట్రోడాక్స్ ఎంతో కాలం ఉండదు ఓ సంవత్సరం అయ్యేప్పటికీ హీ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ దెలిజియన్ అలాగే మెయిన్ స్ట్రీంలోకి రాని ఒకకుండా అలా హిట్రోడాక్స్ కిందే ఉండిపోతారు ఆర్యభుట్టుడు హిటిటోడాక్స్ సో ఎనివే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఆ శబ్దాలకి ఆత్మ అనే శబ్దాన్ని ఒక థియలాజికల్ కన్వటేషన్ దానికి ఇచ్చేస్తే మొత్తం ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా కూడా లప్తమైపోతుంది అలా చేయకూడదు ఇప్పుడు వృక్ష ఉందనుకోండి చెట్టు అని అర్థం చెప్పాలి గురు అంటే ఒకటి క్ష అంటే ఒకటి అలమలు పెట్టకండి చెట్టు అని అర్థం చెప్పాలి ఏకాక్షర నిఘంటు అని నిఘంటు ఒక అక్షరానికి అర్థాలు ఇప్పుడు కేశవ అని కేశవ అంటే పాణిని యొక్క వ్యాకరణం ప్రకారం సుందరమైన కేశములు గలవాడా అర్థం గుడా కేశాలి గుడా కేశవ అంటే దత్తని కేశములు గలవాడా అని అర్థం అలాగే కేశవ పాణిని యొక్క సూత్రం గుప్తులేదు నాకు అందమైన కేశములు అనే ఏదో ప్రత్యయం వచ్చి ఇంద అదే అర్థం ఇంకో అర్థం ఏంటో తెలుసిన కా బ్రహ్మదేవుడు ఈశ అంటే రుద్రుడు వా అంటే విష్ణువు కాబట్టి కేశవ అంటే త్రిమూర్తి స్వరూప ఇది ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏకా ఏకాక్షణ నిఘంటూ తీసి చూస్తే ఆకు ఇరవై అర్థాలు ఉంటాయి ఆ ఇంకో పాతిక అర్థాలు ఉంటాయి దాన్ని చాంద్రోజ్ఞంలో కమ్ బ్రహ్మ ఖమ్ బ్రహ్మ అని ఉంటుంది ఈ రకంగా కాబట్టి ఆత్మా ఇత్యాది పదాలకి అటువంటి థియలాజికల్ కన్వెట్రేషన్ ఇవ్వకూడదు శంకరులు ఈ మాటను చాలాసార్లు చెప్పారు మీరు ఆత్మ అనే మాటకి థియలాజికల్ కన్వెట్రేషన్ ఇచ్చి కూర్చుంటే యూ లూజ్ ది హోల్ మీనింగ్ ఆఫ్ ఇట్ కాబట్టి ఆత్మశబ్దము ప్రత్యేకాత్మాభిధాయకము ప్రత్యేగాత్మ అంటే ఇన్నర్ రియాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ని ప్రత్యేగాత్మ అంటారు దాన్నే బోధిస్తుంది ఏష సర్వభూతాంతరాత్మ ఇది శృతే అని కూడా శృతి చెప్తోంది ఏష సర్వభూతాంతరాత్మ కాబట్టి దీన్ని కంప్లూషన్ ఏమిటో తెలుస్తున్నాండి పరమాత్మ వ్యతిరేక సంసారిణ అభావాత్ ఉన్నది పరమాత్మే ఇప్పుడు ఇక్కడ మీకు తేడా తెలుస్తుంది నాస్తికవాదానికి అదే నిరీశ్వరవాదానికి అద్వైతవాదానికి తేడా ఇక్కడ నిరీశ్వరవాదంలో ఉన్నది విజ్ఞానమయుడే పరమాత్మ లేడు కాబట్టి అద్వైతవాదంలో ఉన్నది పరమాత్మయే తప్పుడు విజ్ఞానమయుడు సంసారి వేరే లేడు అది అది తేడా వాడు ఉన్నాడు వీడు ఉన్నాడు అంటే ద్వైతం ఓకే కాబట్టి పరమాత్మ కంటే భిన్నంగా సంసారి లేడు సంసారి లేడు సంసారి కల్పన ఏ సంసారి కల్పన తప్ప పరమాత్మ కంటే భిన్నంగా సంసారి లేదు ఇచ్చిన మహాత్ములు ఏమన్నారంటే ఫిజికల్ పెయిన్ వర్సెస్ మెంటల్ సఫరింగ్ అని ఒక టాపిక్ ఉంది ఫిజికల్ పెయిన్ వర్సెస్ మెంటల్ సఫరింగ్ ఫిజికల్ పెయిన్ ఈజ్ మోర్ రియల్ విత్ ఇన్ దట్ పారాడై ఫిజికల్ పెయిన్ ని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది తలపోతుందనుకోండి ఏదో నడువు నొప్పింది ఏదో దానికి ఏదో సంథింగ్ యూ హెవ్ టు డూ బెకాజ్ మెంటల్ సఫరింగ్ ఈజ్ నీడ్లెస్ దానికి సందర్భమైన సో కాబట్టి యూ హెవ్ టెక్నాలజీ మెంటల్ సఫరింగ్ అనవసరము ఫిజికల్ పెయిన్ ఈజ్ సంథింగ్ బట్ యూ హెవ్ టు డూ యూ హెవ్ టు హ్యాండిల్ ఇట్ అరగా మెంటల్ సఫరింగ్ అన్నదంతా కూడా కల్పన వల్ల వచ్చిందని మానసిక కల్పన వల్ల వచ్చింది దాంట్లో అంత కనిపించాలి సో ఇప్పుడు పది రూపాయలు పోయాయనుకోండి కొంతమంది ఓ పూట బాధపడతారు లక్ష రూపాయలు పోయాయనుకోండి కొంతమంది ఓ ఐదు నిమిషాలు కూడా బాధపడ్డారు ఆ పోతే పోయి లేదని సర్దుబాటు రూపాయలు పోయిన వాడు పూట బాధపడతాడు ఇంతకీ ఈ పది రూపాయలు పోయినా లక్ష రూపాయలు పోయినా దాన్ని దానికి ఏమీ రియాలిటీ ఉండదు అలా అనిపిస్తుంది You know, a great thing, a big thing, an Anupushna. Not a big thing. It is, it is not a part of a reality. It is part of the mental world. And therefore, mental projection basis medane adukhane manodara ho istham. Samayane kaaphi dhauda onte phadarupa yi layaka poden jete kaaphi dhaga lego po yadu, akal ka undi po yadu, nirsanga undi po yadu. That is physical pain and it has to be handled. దాన్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు నేను కాబట్టి ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ పరమాత్మ కంటే భిన్నంగా సంసారనేవాళ్ళు కాబట్టి ఈ కల్పితమైన సర్వము రజ్జువు నుండి విలీనమైపోయినట్టుగా కల్పితమైన అహం బ్రహ్మలో విలీనమైపోతుంది అది అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం తర్వాత అహం ఉండదు బ్రహ్మే ఉంటుంది అంచేతనే బ్రహ్మజ్ఞాని ఉండడు బ్రహ్మజ్ఞానమే ఉంటుంది జ్ఞాన హోతాహే జ్ఞాని నహి హోతాహే కాబట్టి ఎంత తేడా అంటే నిరీశ్వరవాది మతానికి అద్వైత మతానికి ఉన్నంత తేడా అంత అపోజిట్ అది నిరీశ్వరవాదికి ద్వైతికే అంత అపోజిషన్ లేనే లేదని నిజానికి ఎక్కడ ఉన్నంత అపోజిషన్ కానీ మీకు నిరీశ్వరవాది మతం చూస్తున్న సందర్భంలో ఇదేదో అద్వైతంలో ఉంది అని అనిపిస్తుంది తర్వాత అద్వైతుల్ని ఆ బేసిస్ మీద నిందించినటువంటి పద్ధతి కూడా ఉంది ద్వైతులు ఏం చేస్తారంటే అద్వైతుల్ని ఆ బేసిస్ మీద నిందిస్తారు నువ్వు బౌద్ధుడవు ప్రచ్ఛన్న బౌద్ధుడవు నువ్వు లోకాయుతులకు చార్వాకులకు నీకు తేడా లేదు ఎందుకంటే చార్వాకుడు ఏమంటాడు దేవుడు లేడు వీడేమంటాడు దేవుడు ఉన్నాడు దేవుడి కంటే భిన్నంగా విజ్ఞానం వీడు లేడని వీడు అంటాడు కానీ కన్ఫ్యూషన్కి అవకాశం ఉంటుంది హృదయంలోనే ఆత్మ రూపంగానే ఈశ్వరుడు ఉన్నాడు అనేప్పటికీ ఎబో ఈశ్వరుడు లేడు అనే వ్యక్తికల్ మోడో చూసారా దాన్ని ఆర్యభట్టుడు డీబంక్ చేశాడు కానీ ఆ తరువాతి ఆర్యభట్టుడి తరువాతి కాలంలో ఆర్యభట్టు సిద్ధాంతం వెనక్కిపోయి థియలాజికల్ ఎస్ట్రాలజీ హ్యాస్ టేకన్ అవర్ దాంతో ఈనాడు మీకు ఆర్యభటి ఆర్యభట మేము జ్యోతిషం వాళ్ళు అంతా చూసారా కూడా ఆర్యభట్టుడు యొక్క సిద్ధాంతం తెలియదు ఆర్యభట్టుడు వాజ్ ఎ గ్రేట్ మ్యాథమెటీషియన్ అండ్ ఎస్ట్రానమీ జనరల్గా ఎస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ రిపోర్ట్ కదా సో అది ఎవరికి తెలియదు ఆద్యభటి ఇది సంస్కృతంలో ఉంటుంది కఠిన కఠినంగా ఉంటుంది ఆ సంస్కృతం అది కఠినంగా అసలు సంస్కృతం ఏదైనా కఠినమే కానీ జ్యోతిష్ శాస్త్రానికి అస్ట్రానమీకి సంబంధించిన సంస్కృతి కొంచెం టెక్నికల్గా ఉంటుంది దాన్ని ఖ అంటే జీరో అని అర్థం ఖా అంటే ఆకాశం జీరోకి సింబల్ అని ఖా అంటాడు జీరో అని పూర్ణము జీరో ఖహారము అంటాడు అంటే ఆకాశము జీరో ఈజ్ ది రిమైండర్ ఏదో కశేషము జీరో ఇస్ ది రిమైండర్ ఖహారము హారము హారము హారం అంటే డినామినేటరా లవము హారము అంటారు లవం అంటే పైన ఉండేది హారం అంటే కింద ఉందిగా ఖహారము అంటే కింద జీరో ఉన్నట్లయితే ఇట్స్ ఎ లిమిట్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇలాంటి భాషలు వాడతారు ఈ భాష ఉంటుంది దాంతో సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉండాలి ఆ టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ రోజుల్లో ఈ ఆస్ట్రాలజర్స్ దే ఆర్ బిజీ మేకింగ్ మనీ అండ్ ఆల్ దాట్ ఎవరికీ టెక్నికల్ నాలెడ్జ్ ఓపిక ఎవరికీ లేదు ఎవళ్ళు అంత అలాగ ఇది వరకులాగా చదవడం మానేశారు ఇదివరకు బీటెక్ డిగ్రీ సంపాదించాలంటే నాలుగేళ్ళు నిద్రాహారాలు మాకు చదవాల్సి వచ్చింది ఇప్పుడు ఉంటే ఆడతో పాడుతూ అలానే చేస్తూ బీటెక్ ఒకటి తెచ్చుకుని వస్తున్నారు బీటెక్ మరి ఎలా ఇచ్చుకున్నారో ఎలా తెచ్చుకుంటున్నారు వాళ్ళు టీచర్లే ఉన్నారు ఏదో పరీక్షలు వేసేస్తారు సెమిస్టర్ అయిపోయిందంటారు చర్చలు డిగ్రీ ఒకటి పెట్టుకుని ఎక్కడ వస్తారు అంచేతనే వాళ్ళు వీళ్ళు ఈ యూనివర్సిటీ డిగ్రీలను వాళ్ళు నమ్మడం మానేశారు వాళ్ళు నమ్మడం మనసు వాళ్ళు వేరే పరీక్ష పెట్టుకుంటారు టీసీఎస్ కూడా వేరే పరీక్ష పెట్టుకుంటాడు వాడికి వాడికి కావాల్సిన పద్ధతిలో పరీక్ష పెట్టుకుంటాడు పరీక్ష పెట్టుకుని వెయ్యి మంది పరీక్ష రాస్తే పాతిక మందిని సెలెక్ట్ చేస్తారు వాడికి ట్రైనింగ్ ఇచ్చుకుంటారు ఆ రకంగా తర్వాత టీసీఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆ యూనివర్సిటీ వాళ్ళకి నచ్చిన యూనివర్సిటీకి వెళ్ళి ఆ కోర్సులో ఏం చెప్పాలో వీళ్ళే డిసైడ్ చేస్తారు మొన్న నేను శాస్త్ర యూనివర్సిటీకి వెళ్ళే కాన్ఫరెన్స్ కోసం అక్కడ చూశాను నేను ఆ బీటెక్ ఫైనల్ ఇయర్లో టూ సెమిస్టర్స్ ఉంటాయి ఆ టూ సెమిస్టర్స్ క్లాసెస్ సిలబస్ టీచర్సు అన్నీ కూడా టీసీఎస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎందుకంటే ఆ క్లాసులోంచి వాళ్ళ విద్యార్థులను ఎన్నుకుంటారు వాళ్ళ గురించి ఆ పాఠాలే చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ తగ్గుతుంటారు ఆ శాస్త్ర యూనివర్సిటీతో కొలాబరేషన్ పెట్టి వాళ్ళకి డిగ్రీలు ఇవ్వాలంటే ముందు టీసీఎస్ వాడు చెప్పిన పరీక్షలు పాస్ అవ్వాలి టీసీఎస్ వాడు చెప్తారా వీడికి డిగ్రీ ఏది చెప్తాడు వాడికి ఇవ్వాలి అప్పుడు టీసీఎస్ వాడు వాడి పరీక్ష పెట్టి తీసుకుంటాడు ఏదో నేను ఏం పాఠం చెప్తున్నాను అడ్వైజర్ లేదా లేకపోతే బీటెక్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏదో చెప్తున్నాను ఏం చెప్పారో కూడా నాకు గుర్తు లేదు ఎందుకు కూడా గుర్తు లేదు ఏదో చెప్తున్నాను సో పరమాత్మ వ్యతిరేకంగా సంసారినహాభావా ఎక్కడెక్కడికో వెళ్ళి వెళ్ళి వెనక్కి వచ్చాం పరమాత్మ కంటే భిన్నంగా సంసారి అనేవాడు లేడు అని చేతనే శుక అలా చెప్తోంది ఏమైనా ఏకమేవా అద్వితీయం అది ఏకం ఏవా అంటే స్వజాతీయ త్రిజాతీయ స్వగత భేదరహితం ఏకం ఏవా ఈ భేదాలు మూడు రకాలుగా ఉంటాయి సజాతీయ భేదం అంటే మామిడి చెట్లు అన్నీ మామిడి చెట్లే కానీ ఒక చెట్టు వేరు ఇంకో చెట్టు వేరు భిన్న భిన్నాలుగా ఉంటాయి అదొక సజాతీయ భేదము విజాతీయ భేదం ఇంకోటి ఉంది అంటే మామిడి చెట్టు వేరు పనస్ చెట్టు వేరు చెట్లన్నీ ఒకటే కావచ్చు చెట్లు చెట్టు వేరు మనిషి వేరు చెట్టు వేరు పశువు వేరు ఇది విజాతీయ భేదము స్వగత భేదము చెట్టునందు కొమ్మలు ఆకులు పువ్వులు కాయలు మీ వేరు వేరుగా ఉంటాయి అది స్వగత భేదము బ్రహ్మయంలో ఈ భేదాలు లేవు ఏకం ఏవా అద్వితీయం అది ఒకటి ఏవా అంటే ఒకటి పాత్రమే అద్వితీయం అంటే రెండవది లేనిది ఏ భేదము లేదు బ్రహ్మాలు రెండుండవు బ్రహ్మలు కనీసం రెండుంటే సజాతీయ భేదం వస్తుంది బ్రహ్మ నెంబర్ వన్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ నెంబర్ టూ కృష్ణుడు నెంబర్ వన్ కృష్ణుడు నెంబర్ టూ కృష్ణుడు అని ఉంటారు కృష్ణుడి నాటకంలో నెంబర్ వన్ కృష్ణుడు పిల్లవాడు ఎవడో ఉంటాడు అమాయో బయోజన పిల్లవాడు ఉంటాడు నెంబర్ వన్ కృష్ణుడు వన్ పత్రికలో వేస్తారు కృష్ణుడు నెంబర్ వన్ ఫలానా కృష్ణుడు నెంబర్ టూ ఫలానా అనే యాక్టర్స్ పేర్లు రాస్తారు సో కృష్ణుడు నెంబర్ వన్ కృష్ణుడు నెంబర్ టూ ఆర్ నాట్ సేమ్ దే ఆర్ డిఫరెంట్ అదేవిధంగా బ్రహ్మలు కనుక మోర్ దాన్ వన్ ఉంటే నెంబర్ వన్ బ్రహ్మ విల్నాట్ బి సేమ్ యాజ్ నెంబర్ టూ బ్రహ్మ దీన్ని సజాతీయ భేదము అంటారు అలాగ లేదు ఎందుకంటే బ్రహ్మం ఒక్కటి విజాతీయ భేదము బ్రహ్మ కంటే భిన్నమైనది ఇంకొకటి లేదు అద్వితీయం రెండవది లేదు రెండవది ఉంటే దాని జాతి వేరు బ్రహ్మ దేవుని యొక్క జాతి వేరు బ్రహ్మదేవుడు ఉన్నాడు ఇంకొకటి కూడా ఉందనుకోండి ఇంకొకటి వేరు బ్రహ్మదేవుడు వేరు కాబట్టి విజాతీయ భేదం అలాగా బ్రహ్మ రెండవది లేనిది పరబ్రహ్మ బ్రహ్మదేవుడు కాదు పరబ్రహ్మ రెండవది లేనిది కాబట్టి జాతీయ భేదము లేదు స్వగత భేదం శంకరులు దీన్ని చాలా చక్కగా చెప్తారు ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో స్వగత భేదం ఉంటుంది ఇప్పుడు దేహం ఉందనుకోండి దేహంలో స్వగత భేదం ఉంటుంది నా చేతులు వేరు కాళ్ళు వేరు స్వగత భేదం కానీ మీ స్వరూపంలో స్వగత భేదం ఉండదు బ్రహ్మాకు కూడా అదే పరిస్థితి స్వరూపంలో ఎలాగో చూసుకుంటారంటే మీరు నేను అనేది చూసుకోండి మీరు నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలన చేసుకోండి నేను అనే అనుభవంలో ముక్కలు కనపడం దాంట్లో భేదాలు కనపడవు నేను అనే అనుభవంలో ఈ నేనులో అప్పర్ పోర్షన్ ఇది లోవర్ పోర్షన్ ఇది అలాగే ఉండదు ఆ నేనులో లెఫ్ట్ సైడ్ నేను ఇది రైట్ సైడ్ నేను ఇది అలా ఏముండదు దేహము మెటీరియల్ ఆబ్జెక్ట్ కనుక దాంట్లో స్వగత భేదం ఉంటుంది తప్ప ఆత్మ నేను అనే దాంట్లో స్వగత భేదం ఉండదు ఆత్మ అంటే చైతన్యం ఆత్మచైతన్యంలో స్వగత భేదం ఉండదు పరబ్రహ్మ చైతన్య స్వరూపుడు కనుక పరబ్రహ్మ కూడా స్వగత భేదము ఉండదు అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఒక్కటే ఉన్నది రెండవది లేదు మరి ఈ సంసారం మాట ఏమిటి సంసారినహా అభావాలు లేడు పరబ్రహ్మ కంటే భిన్నంగా సంసారి లేడు తర్వాత చార్జ విద్యల్లో కొన్ని మంత్రాలు ఉన్నాయి వరస పెట్టి అది కూర్చోస్తున్నారు ఆయన భూమ అధ్యాయంలో ఉన్నాయి ఎలాగంటే బ్రహ్మ వివేదం సర్వం బ్రహ్మపురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మదక్షిణత బ్రహ్మ ఉత్తరత బ్రహ్మ ఉపరిష్టాద్ బ్రహ్మ అధస్తాద్ అలా ఉంటుంది మంత్రం అంతా బ్రహ్మయ్యే మీ ఎదురుకుండా ఇప్పుడు మీరు ఇలా కూర్చుని తూర్పు వైపు చూస్తుంటే ఆ తూర్పు వైపు ఉన్నది అంతా ఏమిటి పరబ్రహ్మయ్యే వెనకాల పశ్చిమ వైపు ఏముంది మీరు చూడలేదు మీ వెనకాల ఉంది అదంతా ఏమిటి పరబ్రహ్మయ్యే లెఫ్ట్ అంతా పరబ్రహ్మయ్యే రైట్ అంతా పరబ్రహ్మయ్యే పైన ఏముంది నక్షత్రాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి వాటిలో మంచివి కొన్ని చెడ్డవి నక్షత్రాల్లో మంచివి నక్షత్రానికి మంచి చెడు ఏమిటండి నక్షత్రం నుంచి కాంతి బయలుదేరి ఇక్కడికి రావడానికి ఓ మిలియన్ ఇయర్స్ పడుతుంది వీడు మంచి అని అనుకునే లోపల వీడు కృష్ణార్పుణు మిలియన్ అక్కడ ఉన్నాడు వీడు అక్కడి నుంచి కాంతి బయలుదేరి ఇక్కడికి మిలియన్ ఇయర్స్ పడుతుంది ఇప్పుడు మీరు నక్షత్రం చూస్తున్నారనుకోండి అది మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న నక్షత్రం చూస్తున్నారు మీరు ఇప్పుడు ఆ నక్షత్రం అక్కడ ఉందో తెలియదు ఈ రెవరినో ఇప్పుడుందో లేదో ఈ రెవరిలో మరి ఇప్పుడుందో లేదో అలా తెలియాలండి అంటే ఓ మిలీనియర్స్ ఎక్కడుంటే ఆ తన మిలీనియర్స్ తర్వాత మళ్ళీ అది అక్కడే కనపడితే ఓహో ఇంకా ఆ నక్షత్రం ఉంది అని మీరు అనుకోవాల్సింది నక్షత్రాలు చాలా ఉంటాయి పైగా వాటికేవో నక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా స్టార్స్ ఉంటాయి అవి బర్నింగ్ థింగ్ వాటిల్లో ఉండే ఆ కాన్స్టలేషన్స్ అవి ఎస్ట్రానమర్స్ కాన్స్టేషన్స్ ఇది కాన్స్టివేషన్ అది ఆ కాన్స్టివేషన్ అది స్టాఫ్స్ అన్నీ కూడా దే మూవ్ యాజ్ ఎ గ్రూప్ దే మూవ్ యాజ్ ఎ గ్రూప్ ఎలాగంటే ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్లో కానీ ఫ్యాక్టరీలో జాయిన్ చేసేవాళ్ళు లేకపోతే యూనివర్సిటీలో జాయిన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఉపాధ్యాయులు యాభై మంది ఉన్నారంటారు కానీ ఇద్దరు ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉంటారు ఒకళ్ళు ఉంటే వాళ్ళు పక్కన రెండో వాళ్ళు ఉంటాడు దాన్ని రాశి అంటారు ఒకడు ఒకటి ఉంటే రెండో వాడు నుండి చేరుతాడు ఒకడు సడన్గా మీకు లైబ్రరీలో కనపడ్డాడు అనుకోండి ఆ రెండో వాడు కూడా ఎక్కడో ఏ ర్యాక్ ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసే తిరుగుతారు ఆ రకంగా ఈ నక్షత్రాలన్నీ కలిసే సంచారం చేస్తాయి ఓ నక్షత్రం మూవ్ అయిందంటే అన్నీ కలిసి మూవ్ అవుతాయి వాటికి రాశి ఏది పేరు దట్ ఈజ్ ది రాశి దెర్ ఈజ్ నో రిలేటివ్ మూమెంట్ విత్ ఇన్ ది రాశి ది ఎంటైర్ రాశి మూవ్స్ విత్ రిఫరెన్స్ టు ద గ్రూప్ ఆఫ్ అదర్ స్టార్స్ అలాగే ఫిక్స్డ్ గ్రూప్స్ కింద ఉంటాయి వాటిని క్లస్టర్స్ అని రికగ్నైజ్ చేశారు దీన్ని వెస్ట్రన్ యాస్ట్రాలజీలో కూడా రికగ్నైజ్ చేశారు వాళ్ళు వాళ్ళు నక్షత్రాలను ఎవడ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఎవడ నక్షత్రాలని స్టార్ గేజింగ్ అని ఒకటి కొంతమంది ఆ పనిచేస్తూ ఉంటారు మనం ఇంట్లో కూర్చుని టీవీ చూడలేటప్పుడు మనం ఏం చేయం కానీ చూసి వాళ్ళు చూస్తారు స్టార్ గేజింగ్ వాళ్ళు కొన్ని మ్యాప్లు రాసుకుంటారు తర్వాత మీకు తెలుసు మీరు చూసారో లేదో న్యూయార్క్ టైమ్స్లో నేను చూశాను ప్రతిరోజు స్టార్ పొజిషన్స్ వాడు మ్యాప్ ఇస్తూ ఉంటాడు న్యూయార్క్ టైమ్స్ వాడు ఇస్తాడు మన హిందూ వాళ్ళు వాళ్ళు ఇవ్వరు కానీ వీళ్ళు ఊరికే దినఫలంలోనే ఏదో పిచ్చిది ఇది ఇవ్వరు న్యూయార్క్ టైమ్స్ వాడు అదేదో చూద్దామని నేను ట్రై చేస్తే మనకేమీ ఏమీ తెలియదు మనకు అంతా గ్రీక్ అండ్ లాటిన్ వాట్ ఎవర్ ఈ నక్షత్రాలకు ఈ రాశిలు ఉంటాయా దీన్ని దేట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు థియలాజికల్ యాస్ట్రాలజీ దట్ ఈస్ ది కన్వర్షన్ యాజ్ ఆర్యభటాసెస్ థియలాజికల్ యాస్ట్రాలజీలో పడేస్తే ఏవో మంచి నక్షత్రాలు చెత్త నక్షత్రాలు నక్షత్రాలు మంచి ఏమిటండి చెడు ఏమిటండి జంటే నేను ఎందుకు బ్రహ్మ ఉపరిష్టాద్ పైన ఉన్నది మంచి లేదు చెడు లేదు ఆల్ దట్ ఈస్ బ్రహ్మ గ్రహాలు భిన్న భిన్నాలుగా భాషిస్తాయి ఆల్ ఇస్ బ్రహ్మ నక్షత్రాలు కూడా భేదంతో ఉన్నట్టు భాషించిరా ఆల్ ఈజ్ బ్రహ్మ బ్రహ్మ అధస్తాత్ అంతా బ్రహ్మయే విజ్ఞానముడు వేరే లేడు అది మంత్రం ఆ పక్కనే ఉంటుందంటే అత ఆత్మాదేశ ఆత్మా ఇది ఆదేశ అలా ఏదో మంత్రం ఉంటుంది ఆ బ్రహ్మ అనే పదాన్ని తీసేసి ఆత్మా అనే పదం పెట్టుకో ఆదేశం అంటే దాన్ని తీసి దీన్ని పెట్టడం దాన్ని ఆదేశం అంటారు ఆ పదం పెట్టుకో అని ఉంటుంది అని మళ్ళీ వెంటనే మంత్రం ఉంటుంది ఏమని ఆత్మ వివేదకము సర్వం ఆత్మా పురస్తాత్ ఆత్మా పశ్చిమ ఆత్మా ఉత్తరత ఆ తర్వాతే ఉంటుందంటే అహం ఇది ఆదేశ అహం అని ఆదేశం చేయబడి అహం పురస్ అహం పశ్చాద్ అహం దక్షిణత అహముత్తరత అహముపరిష్టాద్ అహం అధస్థా కాబట్టి ఇలాదిశ్రుతిభ్యం యుమే అహం బ్రహ్మాస్మి ఇది అవధారయం కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే పాపం వస్తుంది అలా ఎలా అనుకుంటాము అహం రాజాస్మి అంటే అలా అరెస్ట్ చేస్తారు అహం బ్రహ్మాస్మి అంటే క్రీస్తుని క్రైస్తుని క్రూసిపోయి ఎందుకు చేశారో తెలిసిన మీరు ఆ బైబుల్ చదువుతూ తెలుస్తుంది క్రైస్తుని ఈ పైలైట్ డిగ్రీని తీసుకెళ్తారు పైలట్ అంటే రోమన్ గవర్నర్ అతను పర్మిషన్ ఎవరిందే శిక్ష అమలు కాదు అతని డిగ్రీకి తీసుకెళ్తారు అతని ముందు కంప్లైంట్ పెడతారు ఏమైనా ఈ కంప్లైంట్ పెడతారు టెంపుల్ ప్రీస్ట్ Jew, Jewish జూయిష్ ప్రీస్ కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ ఏంటంటే దేవుడు తానే అని చెప్తున్నాడు వీడు అని కంప్లైంట్ ద కింగ్ ఆఫ్ హెవెన్స్ అని కంప్లైంట్ అప్పుడు దట్ ఈస్ కన్సిడర్డ్ హెరిటిక్ ఇట్ ఈజ్ కన్సిడర్డ్ అన్ అది రోమన్ గవర్నమెంట్ ఈజ్ సెక్యులర్ రోమన్ గవర్నమెంట్ ఏమన్నారంటే మాకు ఏమి సంబంధం లేదు వాళ్ళ మతం వేరు వాళ్ళ బోలం వాళ్ళు ఏదో రోంలో చూసుకుంటారు వాళ్ళు ఆక్రమించి పాలిస్తున్నారు ఇది జూడియా జూడియా అనే ఆ ప్రాంతం ఇప్పుడు పాలస్తాయి జెరూసలం ఇప్పుడు ఇదంతా హిస్టరీ ఇవి తెలిసే నేనేదో నా పాటి నుంచి మేము సో లోకల్ రెలిజియన్స్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఎందుకంటే ఆ రెలిజియస్ పీపుల్ని వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేస్తే వాళ్ళు అలా పడు ఉంటారు పరిపాలన గడిచిపోతూ ఉంటారు బ్రిటిష్ వాళ్ళు అలా చేస్తారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన సోషల్ కస్టమ్స్లో వాళ్ళు ఇంటర్ఫియర్ కాదు మీ కస్టమ్స్ మీకు నచ్చితే పెట్టుకోండి మీకు అవి బాగులేమో కస్టమ్స్ అంటే మరి బాగులేకపోతే మానేసుకోండి మీరే మానేసుకోండి కాదు మాకు కావాలి అట్టు పెట్టుకోండి వాళ్ళు ఇంటర్ఫియర్ కాదు బ్రిటిష్ వాళ్ళ యొక్క పద్ధతిలో ఉంటుంది ఈ రోమన్స్ కూడా అంతే ఈ పైలట్నే గవర్నర్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు ఆయన ఎవరా హెరిటిక్ అయితే మరి అతనికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మీరే చెప్పండి అతను పెద్ద పట్టించుకోలేదు పైగా ఇతను క్రైస్తుని చూసి ఇతను మంచివాళ్ళాగా ఉన్నాడే అనుకుంటాడు కూడా పైలట్ పైలట్ వాజ్ నాట్ ఎన్ దట్ హీ షుడ్ బి పనిష్ అప్పుడు పైలట్ ఏమిటయా కంప్లైంట్ ఆయన గవర్నర్ కూర్చుంటాడు ఇక్కడ క్రైస్తు నిలబడతాడు ఈ ప్రాసిక్యూటర్లు ఉంటాడు అంటే అతని మీద నేరాన్ని ఆరోపణ చేసేవాళ్ళు ఉంటారు అంత ఇన్స్టెంట్ జస్టిస్ ఇన్స్టెంట్ జస్టిస్ అప్పటికప్పుడు జస్టిస్ మన బాంబే బ్లాస్ట్ కేసులాగా కాదు బాంబే బ్లాస్ట్ నైన్టీన్ నైన్టీ త్రీలో ఇప్పుడు జస్టిస్ ఇప్పుడు వచ్చింది మళ్ళీ అప్పీల్కి పోతున్నారు సుప్రీంకోర్టు ఫైనల్ అయ్యాం కాదు ఇంకా దాని మీద అప్పీల్స్ ఉంటాయి ఈ అప్పీల్స్ అనేసలు ఎప్పటికి ఇంకో ఐదేళ్ళు పడుతుంది ఇప్పటికే దాంట్లో కొంతమంది ఒకడే ఒక ఏది ప్రాణం పోయింది మిగతా వాళ్ళ జీవిత ఖైదులో ఇరవై ఏళ్ళ ఖైదు ఆల్రెడీ అనుభవించేశారు వాళ్ళు అర్ధర్ ట్రయల్స్ కింద ఏమీ ఇప్పించి ఇన్స్టెంట్ జస్టిస్ ఓకే వాటి ది కేసిన సింహం అని అడిగాడు పైలట్ అడిగితే హీ క్లెయిమ్స్ దట్ హీ ఈస్ ది కింగ్ ఆఫ్ హెర్ అన్ అది హెరి హెరిటేజ్ బ్లాస్ట్ ఫ్రమే కేసు అంటే వాడు పైలట్ టెల్ మీ are you a normal human being or are you the king anadu thadu pilot pilot ante appudu christ untadu i am the son of god i am the king of heaven antadu ikkada ee roman samrajyanni nenu king ando alante jail lo pettalu kada nenu king of heaven antadu అంచేతనే మీకు ఎక్కడైనా ఇండియాలో రాజకుమార్ అని మీకు ఎక్కడైనా కనపడుతుంది రాజకుమార్ రాజకుమారుడు అంటే క్రైస్త రాజకుమారుడు అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెల్లో రాజకుమారుడు అతను ప్రిన్స్ అవుతాడు కదా కింగ్డమ్ ఆఫ్ హెవెల్లో ఇక్కడ కాదు అంటే పైలట్ బాలీవుడ్ దీంట్లో తప్పు అతనికే తప్పు కనపడలేదు కానీ అక్కడుండే ఆ జనం అందరూ ఆ ప్రిస్ట్ గ్రూప్ ఉంటాడు వాళ్ళందరూ అదిగో చూడు He is heretic. Blasphemy, blasphemy, blasphemy. Atushka. Pakistan is blasphemy. Blasphemy not not is not a thing. Pakistan is not a thing. And he says, Pilate entered blasphemy. Is it blasphemy? Yes. So what should we do? It should be crucified. And then I entered the person, Pilate, but I don't need it to discuss that, I don't need it to be a person. I washed off my hands. mission darar so his sanctions in a way crucifixion maybe endu tar why i told this i don't know so <laughs> i don't know enduko chepta yesu cheppi ah yesu yesu chept heretic ah aham brahmaasmi ante adu heretic hirsi hirsi Here Sehka, here Seh, S-Y. Here Seh, blasphemy. And you see, Ishwaraneda la paratha. Ahamra Mahasme. Adhi, Christ Allah jeseed me, I nameo Khrushma jeseh parasara. India lo haite, ahamra Mahasme, amna janana impartingsho, you can only be as long as you have. India, you can't understand. Kabate, ahamra Mahasme, and there, ahamra Mahasme, and there, ahamra Mahasme, and there, ahamra Mahasme, and there, ahamra Mahasme, and there, ahamra Mahasme, ఆ రకంగా ఎవడైనా నిశ్చయ జ్ఞానాన్ని పొందవచ్చు తప్పేం లేదు అంటున్నారు యుక్తమేవ అవధారయతం అహం బ్రహ్మాస్మికి అవధారయతం దీని మీద పూర్వపక్షం ఇంపార్టెంట్ పూర్వపక్షం యూ స్థిత శాస్త్రారమాత్మన సంసారి ఏమంటే శాస్త్రార్థము శాస్త్రం అంటే వేదము అర్థం అంటే తాత్పర్యం వేదము యొక్క తాత్పర్యం ఈ విధంగా ఉన్నట్లయితే ఈ విధంగా అంటే ఏమిటి అహం బ్రహ్మాస్మి పరమాత్మయే ఉన్నాడు పరమాత్మ కంటే భిన్నంగా విజ్ఞానమయుడు వేరే లేడు పరమాత్మయే ఉన్నాడు విజ్ఞానమయుడు రూపంగా ఉన్నది ఎవరు పరమాత్మయే అంతే ఉంటుంది కదా జ్ఞానమయుడు అనుభవాలకు వస్తున్నాడంటే పరమాత్మయే ఒక అజ్ఞానం చేత విజ్ఞానమయుడుగా అనుభవానికి వస్తున్నాడు అన్నట్టుగా అదే శాస్త్రార్థము అదే వేద తాత్పర్యమైతే అప్పుడు ఏమవుతుందో తెలిసిన ఆ పరమాత్మకి సంసారిత్వము వచ్చిపోదును ఆ పరమాత్మ సంసారి అవును ఇప్పుడు సంసారం ఉంది సంసారం ఉంది దుఃఖం ఉంది ఇవి అనుభవానికి వస్తున్నాయి సంసారి అని అంటే ఈ ముళ్ళ కిరీటం మోసుకుంటూ ఉంటాడు విజ్ఞానమయుడు ఒకడున్నాడు వాడిని సంసారం వాడు సంసారి సంసార దుఃఖాన్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు మీరేం తేల్చారు పరమాత్మ కంటే భిన్నంగా విజ్ఞానమయుడు లేనే లేడన్నాడు విజ్ఞానమయుడికి పరమాత్మకే అభేదం అంటే ఇప్పుడు విజ్ఞానమయుడు నెత్తి మీద ఉన్న సంసారం పరమాత్మ నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే పరమాత్మే సంసారాన్ని మోసుకున్నాడు విజ్ఞానమయుడు వేరే లేడన్నావుగా పరమాత్మదే ఈ సంసారము విజ్ఞానమయుడు వేరే ఉన్నాడంటే ఎవరి సంసారం వాడుకుంటుంది ఈ విజ్ఞాన వేయుడు సంసారం వేడుకుంది ఆ విజ్ఞాన వేయుడు సంసారం వాడికుంది అని అలా భిన్న భిన్నాలుగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి ఇప్పుడు విజ్ఞానమయుడు అనేవాడు లేడు ఒకే పరమాత్మ అంతర్యాతిగా అంతటా ఉన్నాడు అంటే ఈ మొత్తం సంసారాలన్నింటి యొక్క సమ్మ టోటల్ ఇప్పుడు పరమాత్మ వస్తుంది సిగ్మా అంటారు మ్యాథమెటిక్స్లో సిగ్మా సిగ్మా ఎస్ ఐ సంసార ఆఫ్ ఐ విజ్ఞానమయ నెంబర్ వన్ విజ్ఞానమయ సంసార S1, వన్ ప్లస్ నెంబర్ టూ విజ్ఞానమయ సంసార ఎస్ టూ ప్లస్ నెంబర్ త్రీ విజ్ఞానమయ సంసార ఎస్ త్రీ ప్లస్ ఇలా విజ్ఞానమయ ఎంతమంది ఉన్నారు ఇన్ఫినిటీ ఉన్నారు ఎస్ ఫోర్ ఎట్సెట్రా ఎస్ఎన్ ప్లస్ ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ ది సమ్ అది సంసారం ఏమంటే ఈ సంసారం అంతా పరమాత్మ వస్తుంది ఇప్పుడు ఇంకా పరమాత్మ ఏమిటండి ఇంత మహా సంసారం అయి కూర్చుంటాడు కదా కాబట్టి పరమాత్మ సంసార అయిపోతాడు ఓకే దానివల్ల నష్టం ఏమిటి అంతా నష్టమే తథాచ సతి శాస్త్రాక్యం ఇంకా శాస్త్రం బోధించడం ఈ వేదం చెప్పడం ఏదంతానవసరం ఎందుకంటే పరమాత్మ సంసార మహా సంసారం అప్పుడు ఈ శాస్త్రం ఎవరికి బోధిస్తావు పరమాత్మగా బోధించేది శాస్త్రం ఎవరికంటే విజ్ఞానమయుడికి బోధించాలి పరమాత్మ కంటే భిన్నంగా విజ్ఞానమయుడే లేడు పరమాత్మ కంటే భిన్నంగా సంసారీయే లేడు కాబట్టి శాస్త్రమును బోధించటం వ్యర్థమవును అని అదో దోషం ఎన్నెన్నో దోషాలు ఒకటి పరమాత్మన సంసారిత్వం అనే ఒక విడ్డూరమైన దోషం ఆ దోషం మీరు అర్థమైందండి పరమాత్మకి సంసారం ఉండదు పరమాత్మ కూడా సంసారం పెట్టేస్తే ఇంకా సంసారం లేనివాడు ఎవడు ఊహలో కూడా కల్పించలే విజ్ఞానం ఎవడు పరమాత్మ సంసారీయే అయితే ఇంకా మోక్షమే ఉంటుంది మోక్షమే ఉండదు మోక్షం ఉండకపోతే మోక్ష శాస్త్రం అనేది వ్యర్థమైపోతుంది ఉపదేశానర్థక్యం స్పష్టోదోష ప్రాప్త ఓహో అసంసారి దేశానర్థక్యం స్పష్టో దోష ప్రాప్త సపోజ్ చూస్తే ఈ సంసారము కల్లా మిథ్య కాబట్టి పరమాత్మ కంటే భిన్నంగా విజ్ఞానమేయుడు అనేవాడే లేడు కానీ సంసారం మిథ్యం కనుక పరమాత్మకు సంసారత్వం ఉండదు అన్న అలాగా చెప్పుకున్నాం అనుకో ఈ మిథ్య అనేది ఒకటి ఉందిగా బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్ని ఎదుర్కొన్నా పెట్టి సంసారం మిథ్య కాబట్టి పరమేశ్వరుడికి ఉన్న సంసారము మిథ్యా సంసారము అంటే ఆయనకున్న సంసారిత్వము మిథ్య హులక్కి అంటే లేనట్టు లెక్క కాబట్టి అసంసారియే పరమాత్మ అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి మంచిది పరమాత్మ అసంసారి పరమాత్మ కంటే భిన్నంగా విజ్ఞానమయుడు అనేవాడు ఎవడూ లేడు కాబట్టి సంసారి లేడు అప్పుడు కూడా సంసారే లేకపోతే ఉపదేశం చేయుట ఈ అర్థము ఈ దోషము స్పష్టంగా మన ముఖాన్ని కనబడుతూనే ఉంది ఇవన్నీ ద్వైతుల పూర్వపక్షాలు శంకరులు ఒక లైన్ పూర్వపక్షం రాస్తే ఒక ద్వైతాచార్యుడు ఏం చేస్తాడంటే ఆ లైన్ ఆ ముక్క పట్టుకుని దాని మీద ఓ పారాగ్రాఫ్ చెలవలు పొలవలు కల్లుకుని ఇంత పొడిగాటి సమాసాలు వేసి లింగపురాణం నుంచి వరాహపురాణం నుంచి కొటేషన్స్ పెట్టేసుకుని ఓ పెద్ద పారాగ్రాఫ్ రాస్తాయి ఇక్కడ ఓ ముక్క ఇలాగా ద్వైత శాస్త్ర గ్రంథాలన్నీ అలా నిర్మాణమై ఉన్నాయి మీరు నేను ఏదో అతిశయోక్తం అనుకుంటే మీరు ద్వైత శాస్త్ర గ్రంథం పక్కన చూపెట్టి నేను ఇది మంచి అర్థమని ఒకసారి మొదలుపెట్టా ఒకసారి ఒక ద్వైత శాస్త్ర గ్రంథం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ప్రతిపాదన వన్ పారాగ్రాఫ్ తీయడం ఈ పారాగ్రాఫ్ శంకర ఎక్కడ పూరోపక్షంగా ఉన్నదో మీకు యుక్తియుక్తంగా నిరూపిస్తుంది ఇక ఈ పారాగ్రాఫ్లో మీరు చెప్పిన పక్క మీరు చెప్పిన ఈ వారి ఉందే ఇదంతా కూడా చాంద్రోక్యుల ప్రశత్వ భూమ విద్యలో ఫలానా మంత్ర వ్యాఖ్యానంలో శంకరుడు చర్చించినారు ఏ రూపంగా చర్చించారు పూర్వపక్ష రూపంగా చర్చించారు అని మీరు రిఫరెన్స్తో సహా ఇచ్చారనుకోండి అప్పుడు దానికి రిప్లై మీరు వెతుక్కోవాల్సిన పనే ఉండదు అక్కడికి వెళ్ళిపోతే అక్కడే ఉంటుంది రిప్లై అప్పుడు ఏది సిద్ధాంతమో అది పూర్వపక్షమై కూర్చుంటుంది నిజానికి పూర్వపక్షాలన్నీ ఆ రకంగా ఇదంతా కలిపి ఒక పుస్తకం తయారు చేద్దామని పెట్టుకుని తర్వాత ఈ స్వపక్ష పరపక్ష ఖండన మండనాదులు మనకేల అని వైరాగ్యం వచ్చి నేనేమో మానేశాను ఈ పుస్తకాలు నాకు సోమవారం వైరాగ్యం మంగళవారం ఉత్సాహం మళ్ళీ బుధవారం ఉత్సాహం మళ్ళీ గురువారం వచ్చేప్పుడు వైరాగ్యం అలాగా అది ఈ వర్షాకాలంలో సీజన్ ఉండే కాదు ఒకప్పుడు ఉత్సాహం ఒకప్పుడు వైరాగ్యం ఏదో అలాగే ఇన్ని పుస్తకాలు ఈడ్చుకొచ్చాము ఇంకా ఈడుస్తూనే ఉన్నాం ఏమిటో మానేద్దాం అనుకున్నాం మళ్ళీ ఏదో ఒక హేతు కారణం ఒకటి వచ్చి బలమైన కారణం వచ్చి ఈ పుస్తకం మానేయడానికి వీలు ఇది ముందుకు తీసుకెళ్లాల్సిందే అని ఒక బలమైన కారణం వచ్చి మన ముందు ఉపస్థితమవుతుంది అప్పుడు దానికి ఏదో పేరు వెంకటేశ్వర స్వామి ఆదేశము వెంకటేశ్వర స్వామేగా ఉత్తమం రాశాడు నీకు పర్మిషన్ ఇచ్చాము అని వెంకటేశ్వర స్వామి ఉత్తరం రాశాడంటే అర్థం ఏమిటి ఆ పుస్తకం నువ్వు ప్రింట్ చేయమని వెంకటేశ్వర స్వామి ఆదేశం ఇచ్చినట్టే కదా కాబట్టి చెయ్యి అని ఇలాగా నచ్చజెప్పుకుని మళ్ళీ చేస్తూ ఇది సంసారం అంటే ఏదో ఎంగేజ్మెంట్ ఉండాలి కాబట్టి నడుస్తుంది మంచిది ఎది తావత్ పరమాత్మ సర్వభూతాంతరాత్మా కాబట్టి సర్వభూతాంతరాత్మ పరమాత్మ అంటే సకల ప్రాణులలో ఉన్న ఆత్మ లోపల ఉన్న ఆత్మ అంటే జీవుని యొక్క ఇన్నర్ స్వరూపం అది పరమాత్మయే పరమాత్మ సర్వభూతాంతరాత్మ అని సర్వభూతాంతరాత్మ అంతరాత్మ వేరు పరమాత్మ వేరు అంతరాత్మ అంటే జీవుడు పరమాత్మ అంటే జీవుడు యొక్క పైన పరమాత్మ అలా కాదుగా పరమాత్మ సర్వభూతాంతరాత్మ జీవుడు విరేవాడు వేరే లేడర్ నువ్వు పెడితే ఎవరు నువ్వు సర్వ శరీర సంపర్కరిత దుఃఖాన్ని అనుభవతీతి స్పష్టం పరస్య సంసారిత్వం ప్రాప్తం ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఉస్మానియా హాస్పిటల్ తీసుకున్నాం కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఆ దుఃఖం బాగా బలంగా తెలుస్తుంది కాబట్టి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి అక్కడ హా కార్డియాలజీ సెక్షన్లో ముప్పై మందో నలభై మంది పేషెంట్స్ అలా పడుతుంటారు హార్ట్ ఆపరేషన్స్ అయ్యి అలాగా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రికవరీలో పడుకుంటారు వాళ్ళలో ప్రతివాడి లోపల ఉన్నవాడు ఎవడు పరమాత్మ ఇంకా వేడే విజ్ఞానమైన కార్డియాలజీ సెక్షన్ దాటి కొంచెం ముందుకెళ్తే ఆంకాలజీ అని ఒక సెక్షన్ ఆ సెక్షన్లో యాభై మంది పేషెంట్లు అలా పడుతుంటారు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో వాళ్ళందరిలో ఉన్నవాడెవడు పరమాత్మ సో ఈ రకంగా మీరు ఉస్మానియా హాస్పిటల్లో చుట్టి బయటకు వచ్చేప్పటికీ పరమాత్మ ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో మీరు తోపం వేస్తే ఆ దుఃఖానికి హద్దు ఉంది అది ఒక్క అలాంటి హాస్పిటల్స్ ప్రపంచంలో ఏం ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఒక దుఃఖం అయితే రోడ్ల మీద తిరిగి వాళ్ళు వాళ్ళు ఏమన్నా విశ్రాంతిగా ఉన్నారా వాళ్ళు దుఃఖిస్తూనే తిరుగుతున్నారుగా ఈ సంసారంలో దుఃఖం లేని వాడేవాడు గృహస్థు దుఃఖిస్తాడు సన్యాసి దుఃఖిస్తాడు గృహస్థు ఒక దుఃఖిస్తూ సన్యాసి మరొకరికి దుఃఖిస్తాడు ఏదో దుఃఖం ప్రతివాడికి ఏదో దుఃఖభారం ప్రతివాడు మోసుకొనే ఉంటాడు ఆ రకంగా విజ్ఞానమయుడు వేరే ఉన్నాడు అని కనుక మనం ఫిక్స్ చేసుకుంటే ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడో ఆయన అసంసారి అని ఒక పద్ధతిగా ఉంటుంది అలా పరమాత్మయే విజ్ఞానమయుడు ఇంకా వేరే విజ్ఞానమయుడు లేడు పరమాత్మ ఎక్కడ పరమాత్మ ఎక్కడ పరమాత్మ ఎక్కడ పరమాత్మ అంటే ఇంకా ఈ దిక్కుమాల పరమాత్మకి లేని దుఃఖం ఉంటుందండి ఆ పరమాత్మ బతుకు ఎటువంటి బతుకైపోతుంది సర్వశరీర సంపర్క జనిత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అన్ని శరీరాలలో ఎంతటి దుఃఖాలున్నాయి అవన్నీ సిగ్మా సిగ్మా వేసుకుని వాటన్నిటి కా సమ్మేషణ ఎంత ఉంటుందో అంతటి దుఃఖం పరమాత్మ అనుభవిస్తూ ఉంటాడు అంటే పరమాత్మ సంసారీ అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఎంత పూర్వపక్షం తరస్ సంసారి ప్రతిపాదికా శ్రుతయ్యేర స్మృతయ్యాయా అప్పుడు ఏమవుతున్నా సరే పరమాత్మని ఇన్ని అందరి దుఃఖాలు పరమాత్మ దుఃఖాలే అని అంగీకరించామనుకోండి సపోజ్ అంగీకరిస్తే అప్పుడు పరమాత్మ అసంసారి అని చెప్పే శృతులు ఉన్నాయి నా లిప్యతే లోక అని చాలా ఈ లోకంలో ఉండే దుఃఖము ఆ పరమాత్మని టచ్ చెయ్యదు ఇచ్చాటి వాక్యాలు ఉన్నాయి అవన్నీ కూడా విరోధంలో పడిపోతాయి కుప్ప్యేరన్ అంటే కోపం అంటే విరోధం నేను మనం చెప్పానుగా ఇదిగో ప్రయోగం కుప్ప్యేరన్ అంటే కుప్పు నుంచే కోపం వస్తుందండి గుణం వస్తుంది ఉగంతల గూపధస్యచ అనే సూత్రంచేత దానికి గుణం వచ్చింది సో కోపము అంటే అర్థం ఈ శృతులన్నీ కూడా విరోధంలో పడిపోతాయి ఏంటంటే పరమాత్మకి ఎంత దుఃఖం వచ్చి మరి ఏమిటి శృత అలా చెప్తుంది ఏమిటి పరమాత్మకు లోక దుఃఖం స్పృశించదని చెప్తోంది విరోధం వచ్చేస్తుంది స్మృతులు కూడా విరోధంలో పడిపోతాయి బోళ్ళని స్మృతులు ఉన్నాయి ఎస్య నాహంతృతో భావో బుద్ధి ఎస్య నలిత్యతే హాపిస లోకాన్ నహంతి ననిహ న ననిబధ్యతే అది పద్దెనిమిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు ఈ ఈ ఎటువంటి బంధము ఆ పరమాత్మకు లేదు అని అంటాడు మరి ఆ స్మృతి వాక్యం ఏమవుతుంది విరోధంలో పడిపోతుంది ఇక న్యాయములు న్యాయమంటే యుక్తులు యుక్తులు కూడా ఇప్పుడు పరమాత్మ ఆకాశము వంటి వాడు కాబట్టి అసంగంగా ఉండాలి అని ఇలాంటివి యుక్తులు ఉంటాయి కానీ పరమాత్మయే అంతరాత్మ విజ్ఞానమయుడైతే ఆ యుక్తులన్నీ కూడా భగ్నమైపోతాయి శృతి స్మృతి న్యాయమే యుక్తి కూడా ఉంటుంది యుక్తిని పో పూర్తిగా పక్కనకి తోసేయకూడదు అలా చేయకూడదు యుక్తి కూడా పెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే యుక్తి పూర్తిగా పక్కకి తోసేసి శృతి స్మృతి స్మృతి స్మృతి అలా పెట్టుకూర్చుంటారు అప్పుడు బుద్ధికి ఇంకా ఆలోచించాల్సిన పని ఉండదు మనమే ఆలోచించక్కల శృతి ఇలా చెప్పింది స్మృతి అలా చెప్పింది అనుకుంటూ ఉండడం కూర్చోవడం అలా ఉండకూడదు న్యాయం కూడా పెట్టుకోవాలి అవన్నీ కూడా విరోధములు విరోధములో పడిపోతాయి